మీకు మర్యాద పూర్వకంగా మాకు ఆశీర్వదంగా చేసి సమస్త మహిమ కనుక విడిపోయిస్తున్నామో ప్రార్థించి వేలు పంచున్నాము తండ్రి సహోదరు గారు చట్టవర్తిగా వారు దేని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు మంచిది మంచిదిన్నా మరి స్తోత్రములు చేరు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అనుభవం మరి సమయాలు ఇచ్చినటువంటి రాష్ట్ర గారికి శేఖర్ గారికి మరి ప్రత్యేకమైనటువంటి అనునాన్ని చెల్లించుకుంటున్నా ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము సత్యం సమయం అండి సమయం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం యు సహింపలేవనియు అపోస్తు అపోస్తులను కాకయే తాము అపోస్తులమని తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి పరీక్షించి వారు అబద్ధికులని వారు అబద్ధికులని నీవు కనుగొంటివని కనుగొంటువనియు సహన దీంట్లో ఒకసారి గమనిస్తే మొట్టమొదటిగా దీనేమనుకోవాలండి మనం దేవుడు మనకిస్తున్నటువంటి హెచ్చరిక అనుకోవాలా లేదంటే మన జీవితాలని మనల్ని సరిచేస్తున్నారు అనుకోవాలా ఇది ఏ విధంగా తీసుకోవాలి లేఖనాన్ని మాటలందంటే చూడండి ఎప్పుడన్నా చూస్తూ ఉంటే ఈ లోకల ఉంటే ఏమంటారంటే ఎవరైనా రే నీ సంగతులన్నీ నాకు తెలుసు జాగ్రత్తగా ఉండంటారు కదా నాకెందుకు ఇంచుమించుగా ఆ విధంగానే ఈ మాట అనిపిస్తుంది ఏమోనని నాకు అనుకుంటున్నా చూడండి ఇక్కడ నీ క్రియలను నేను ఎరుగుదును చూడండి నేనే ఉన్నా ఇంట్లో ఏదో అబద్ధం చెప్పి వచ్చేసాను నేనేదో సరదా బయటికి వెళ్తున్నాను మళ్ళీ వస్తానని చెప్పాను నేను చెప్పింది ఒకటి నేను చేస్తుంది ఇంకొకటి నేనేమనుకుంటున్నానంటే ఎవరినూ భ్రమపరచాలని ఎవరినూ మోసగించాలని నేనేదో చేస్తా ఉన్నా ఎవరికి తెలియదులే ఎవరిని చూడట్లేదులే ఎవరు నన్ను గమనించర్లే అని ఏదో ఒక పోకడ్లో నేను ఉన్నా అయితే నేను మనుషులను మోసం చేయగలిగే వాడిలా ఉన్నానేమో కానీ దేవుణ్ణి మాత్రం మోసం చేయలేను ఆయనకు మరుగైంది ఏమీ లేదు ఆయనకి సమస్తము తెలుసు చూచుచున్న దేవుడు మాట్లాడే దేవుడు అనువాడు ఉన్నవాడు ఆయనే అయితే ఆయన ఒక మాట ఏం చెప్తున్నాడంటే నీ క్రియలను నేను ఎరుగుదును మనం ఏ పరిస్థితిలో ఉన్నాం మనం వెచ్చగా ఉన్నామా చల్లగా ఉన్నామా నులివెచ్చగా ఉన్నావా ఎవరైనా భ్రమపరుస్తూ ఉన్నావా మోసపరుస్తూ ఉన్నావా ఏ విధమైనటువంటి ఆలోచన విధానాలతో మనం ఉన్నాం మనం ఏ స్థితిలో ఉన్నాం అని మనకు అర్థం కాకపోవచ్చు మన పక్కనే ఉన్నటువంటి మన కుటుంబీకులకి మన స్నేహితులకి మన రక్త సంబంధికులకి తెలియకపోవచ్చు కానీ దేవుడు మనం నమ్ముకున్న దేవుడు మనల్ని నేర్పరచుకున్న దేవుడు అణు అణువున మన గురించి చూస్తూ ఉన్నాడు ఆయన హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు ఆయన్ని మోసం చేయాలనుకోవటం మంచిది కాదు ఎందుకు ఈ లేఖనాలను మనం చెప్పుకోవాలనుకుంటున్నాం అంటే మరి నాకన్నా మీరందరూ పెద్దలే శాస్త్రోస్త అనుభవం ఎక్కువగా ఉంటుంది కానీ ఆయన ఎందుకు చెప్పుకోవాలనుకుంటున్నా అంటే ఇది ఒక హెచ్చరికగా తీసుకుందాం దేవుడు మన ప్రవర్తనని సరిచేస్తూ ఉండటం కోసం చెప్తున్నాడనే మనం అనుకుందాం అయితే చూడండి ఏమి చేయాలి మనం అనేనంటే చూడండి ఇప్పుడు ఇల్లు కట్టేవారు ఉన్నారు ఈ గృహం కట్టాలి ఈ గృహం కట్టాలి అంటే ఎవరెవరు కావాలండి ఎవరెవరు కావాలి ఫస్ట్ ఇసుక ప్రొక్యూర్మెంట్కి ఇసుకను తీసుకొచ్చుకోవడానికి ఇసుక మనకు అందుబాటులో ఉండాలి ఇటుక రాయి తయారు చేసేవాడు కావాలి ఇనుము తయారు చేసేవాడు కావాలి సున్నము తయారు చేసేవాడు కావాలి వీటన్నిటిని కట్టడానికి ఏ పనికి స్పెషలిస్ట్ అయితే ఆ పనికి ఆ కూలివాడు కావాలి కదా ఇది కొంతవరకు వచ్చిన తర్వాత కప్పు వేయడానికి ఇంకొక వ్యక్తి కావాలి కింద ఆ ప్లేట్లు వేయడానికి కానివ్వండి వాటికి కావాలి మనిషి వీళ్ళందరూ దేనికోసం ప్రయాసపడుతున్నారు దేనికోసం కష్టపడుతున్నారు ఒక ఇల్లుని కట్టడం కోసం అలాగే మనం కూడా ఒక ఇల్లుని కట్టడానికి కష్టపడేవాడిలాగా ఉండాలి అది ఎవరి ఇల్లు అన్నాడంటే దేవుని గృహం అయితే దేవుడు ఏమంటాడంటే మనుషుల చేత కట్టబడిన ఈ హస్తపృశ్యాలైన ఈ దేవాలయాల్లో ఈ మందిరాల్లో నేను కానీ నీ హృదయమే దేవుని ఆలయమని జ్ఞాపకం చేసుకోవాలి ఎవడైనా నువ్వు ఆలయాన్ని పడగొడితే ఎవడైనా దాన్ని పాడు చేస్తే ఏం చేస్తాను అన్నాడండి వాడిని నేను పాడు చేస్తాను అన్నాడు దేవుణ్ణి మన హృదయంలో మనం ఉంచుకోవాలి అనే ఆశ కలగటం ఒక్కటే సరిపోదు కానీ ఆయన ఉండటానికి మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఆయన చూస్తున్న దేవుడు తెలిసిన దేవుడు ఆయనకి మరుగైనది ఏమీ లేదు మన క్రియలు ఆయనకు తెలుసు ఒకరోజు స్నానం చేయలేదండి ఎట్లా ఉంటాం ఈరోజు నేను స్నానం చేయలేదు ఏ విధంగా ఉంటుంది కొంచెం చిరాకుగా కేదరింపుగా ఉంటుంది రెండో రోజు కూడా నీళ్లు లేక చేయలేదు అనుకోండి ఎట్లా ఉంటుంది కొంచెం ఓసనొస్తూ ఉంటది చెమటతో కానివ్వండి రెండు మూడు రోజులు అట్లాగే చేయలేదు అనుకోండి మన దగ్గరికి ఎవరైనా రావాలంటే వస్తారండి ఇష్టపడతారా మన శరీరం మీద ఉన్నటువంటి ఈ చిన్న చిన్న లోపాల వల్లే మనతో పాటు ఉండే వాళ్ళు ఇష్టపడకపోతే మన హృదయంలో పాపాన్ని రోజు రోజుకి రోజు పెంచుకుంటూ ఉంటే ఎవరు చూడట్లేదు అని చెప్పి ఈ లోకం వైపు ఈ లోక ఆశన వైపు మనం తిరిగి ఆ విధంగానే గనక మనం ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు మనలోకి వచ్చి ఎందుకు వస్తాడు దేవుడు కూడా కంపు కొడతా కాబట్టి మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏ రోజుకి ఆ రోజు మన పరిస్థితులు ఎట్లా మన నడవడ ఉంది మన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అని మనం గమనించుకునే వాటిలాగా ఉండాలి ఎందుకంటే మనం దేవుని ఇల్లు కట్టడానికి ప్రయాస పడుతూ ఉన్నాం ఎవరి పాత్ర వారిదే ఇసుక తెచ్చే వారి పాత్ర ఇసుకది రాయి తయారు చేసే వాడి పాత్ర రాయిది ఇనువు తయారు చేసే పాత్ర ఇనువు తయారు చేసే దాన్ని కట్టేవాడి పాత్ర కట్టేవాడిది మరి సెంటరింగ్ పెట్టే సెంటరింగ్ ప్రతిది దాన్ని తుది మెదుగులు తీర్చే దీనికి సంబంధించిన డోర్లు తయారు చేసే అందరూ కలిసి ప్రయాసపడతాం దీనికోసం అంటే ఒక గృహాన్ని నిర్మించడం కోసం కాబట్టి మనం కూడా దేనికోసం తపన పడుతున్నాం అంటే దేవుని ఆలయాన్ని మనం నిర్మించేవాడిలాగా ఉండాలి ఆ ఆలయం కోసం మనం పనిచేసేటప్పుడు అనేకమైనటువంటి ఆత్మలను మనం రక్షించే బాధ్యతను మనం తీసుకున్నాం దేవునికి ఇష్టం లేదు ఎవరు ఒక్కడు కూడా నరసించి ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనం వారందరినీ రక్షించాలి రక్షణ మార్గంలోకి నడిపించాలి అని అంటే మనము మొట్టమొదటిగా ఎదుటివాడికి మాదిరికరంగా జీవించేవారిలాగా ఉండాలి మన ప్రవర్తన సరిగా ఉండాలి మనం జాగర్తగా మంచి అడుగు జాడలను నడుస్తూ ఉండాలి క్రీస్తుని ఎరిగి క్రీస్తుని కలిగి ఆయనలో అంటు కట్టబడుతున్నామని చెప్పుకుంటున్నాం గానీ ఆయనలోని జీవాన్ని ఆయనలోని సారాన్ని తీసుకొని ఆయనలాగా మనం ఫలించే వాటిలాగా ఉండాలి ఆ విధంగా ఫలించుకోకుండా నోటితో చెప్పుకుంటే ప్రయోజనం లేదు పైగా ఈ విషయానికి వచ్చే దేవుడు ఏమంటున్నాడంటే నాలో ఫలించను ప్రతి తీగను తీసి పారవేస్తాను పారవేస్తే పర్వాలేదండి ఎక్కడో చోట ఏదో తెలుసుకుంటే ఏదన్నా కాస్త మంచి నీరు పడినప్పుడు నీటి ఒడ్డును పడినప్పుడు చిగురించడానికి అవకాశం ఉంటుంది పారవేయటమే కాదు కానీ దాని అగ్నిలో కాలుస్తానంటున్నాడు పారేస్తే ఒక అవకాశం ఉంటుంది ఏదో ఒక ఒడ్డును నీటి దగ్గర లేదంటే వర్షం పడిన రోజు చిగురించడానికి కాస్త కూస్తో ఎంతో కొంత అవకాశం అనేది ఉంటుంది కానీ కాల్చి ఏమవుతుందండి దేనికి పనికిరా కాబట్టి ఆయనలో నుంచి సారాన్ని మనం ఆయనలో జీవాన్ని తీసుకుంటున్న మనం ఆయనకి ఏ మనసు అయితే కలిగి ఉందో అట్టి మనసును ఖచ్చితంగా మనం ధరించాల్సిందే దీంట్లో మాత్రం సందేహం లేదు ఉందని భ్రమపడకూడదు ప్రతి దినము ఎందుకంటే ఆయన మనల్ని చూస్తున్న దేవుడు అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి నీ క్రియలను నేను ఎరుగుదును నీ క్రియలే కాదు నువ్వు నిజంగా ఈ విధంగా కనుక ప్రయాసపడుతూ ఉంటే నీ కష్టం కూడా నాకు తెలుసు చూడండి నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును మనం చేసే పరిచయలో అనేకమైన ఒడుదూంకులు వస్తా ఉంటాయి దుష్టుడు కాచుకొని కూర్చుంటా ఉంటాడు వాడు తెలివిగా చిక్కుల్లో మనల్ని పెడతా ఉంటాడు తెలివి తక్కువగా మనం పోయి విరుక్కుంటా ఉంటాం ఈ రోజుల్లో మరి అంత్యకాలం దగ్గరకు వచ్చిన సమయాల్లో మరి చిట్ట చివరి రోజుల్లో ఉన్నప్పుడు మరి దేవుని దేవుని లేఖనాలన్నీ కూడా మన కళ్ళ ముందు నెరవేర్చబడుతున్నాయి ముఖ్యంగా మతీశ్వర్ ఇరవై అధ్యాయంలో ఆయన చెప్పిన క్యాలెండర్ ప్రకారం ఈ సమయంలో మనం ఉండగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మనల్ని టార్గెట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు పాస్టర్ని పాస్టర్ ఎట్లా ఉంటున్నాడు ఏ విధంగా ఉంటున్నారు వారి పరిచర్య ఉంది వారిని ఎట్లా పాడు చేయాలి ఈ విధంగా కంకణం కట్టుకొని కూర్చుంటా ఉన్నారు ఎందుకంటే అంతేదినము దగ్గరకు వస్తా ఉన్నాయి పరిస్థితులు అనుకూలంగా లేవు ఏ సమయం అవుతుందో ఉంటుందో మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు కాబట్టి ఈ సమయాలలో వీటిల్లో మన సహనంతో ఓర్పుతో కలిగి ఉంటూ దేవునికి ఇష్టంగా ఉండేవారిలాగా దేవుని కాపుదల్లో మనం జాగర్తగా ఉంటూ దేవుని ఇష్టానుసారంగా ఉండేవారిలాగా ఉండాలి మనం ఎందుకంటే బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట కూడా ఒక హెచ్చరికలాగా మనకు బుద్ధి కలగడం కోసం రాసినవి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం కోసం ఎక్కడన్నా జారిపోతాయేమో ఎక్కడన్నా తగ్గిపోతాయేమో ఏ పరిస్థితుల్లో ఉంటామో ఇక్కడ మరి ఈ ప్రకటన గ్రంథంలో రాసినటువంటి ఏడు సంఘాలకు రాసింది కూడా ప్రతి ఒక్క సంఘం మీద దేవుడు ఒక తప్పును మోపాడు ఏ ఒక్కదాన్ని పరిపూర్ణంగా ఒప్పుకోలేదు నువ్వు బాగున్నావని చెప్పి అనలేదు ఎక్కడో చోట చిన్న చిన్న లోపాన్ని చిన్న చిన్న లోపాన్ని నువ్వు సరిగా ఉండాలి చెప్పి ఎంచుతూ ఒక హెచ్చరిక ద్వారా మన జీవితాలను సరిచేస్తూ ఉన్నాడు ఆ ఏడు సంఘాలు మనకే సాదృశ్యం అనుకోవాలి మనలో ఉన్న స్వభావానికే సాదృశ్యం అనుకోవాలి కాబట్టి మన ఏ స్థితిలో ఉన్నాం ఇది మనకు అర్థంలా కనిపించాలి కాబట్టి మనం చేసే పరిచర్యలో కానివ్వండి దేవుని పనిలో కానివ్వండి ఇల్లు కట్టే విషయంలో కానివ్వండి మనం దేవునికి నమ్మకంగా బలా మంచిదాసుడా అనే పేరును తెచ్చుకునే వారిలాగా మనం ఉండాలి మరి ఆ విధంగా దేవుడు మనందరికి తన కోపను మనందరి మీద ఉంచాలని ఈ కొన్ని మాటలు దేవుడు తన వినికిళ్ళు దీవించి ఆశీర్వదించిన గాక చేరు వచ్చిన మీ అందరికీ విన్న మీకు సమయా ఇచ్చిన పాస్టర్ గారికి ప్రత్యేకమైనట్టు అందరూ